శ్రీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతి ప్రాణనామాలయ భగవత్పాదశంకరం లోకశంకరం ఓ సహనా భునస్సు సహర్యంకరవై తేజస్వధీతనస్సు ం శి శిశి జనకగుంహ వైదేహం యాజ్ఞవల్క్యో జామా మనం సంబంధ భాష్యాన్ని చూస్తూ ఉన్నాం ఇదనీ జాగ్రత్ స్వప్నాదిద్వారేణ మహతాతర్కేణ విస్తరత అధిగమకర్తవ్యూడండి మానవుడు తెలివియే స్వరూపముగా కలవాడు ఆ తెలివిలో మనకి అన్ని అనుభవాలు ప్రకాశిస్తూ ఉంటాయి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా అందంగా ఉంది త్రీ డి సినిమాయో చాలా గొప్పగా ఉంది కథ చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేస్తామని మీరు అంటారు ఆ సినిమా అనేది ఒక అనుభవం ఆ అనుభవానికి దాంట్లో ఏదో కొంత ఆకర్షణ ఉంటుంది అంతేత ఆ అనుభవానికి వాళ్ళు టికెట్ పెట్టి మన దగ్గర డబ్బు పుచ్చుకుని యాభై వందో పుచ్చుకొని ఆ అనుభవాన్ని మనకు కలిగించి పంపిస్తారు అయితే ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది తెర మీద నుంచి వస్తుందా లేకపోతే ఫిలిమ్లో చెప్పండి ఫిలిమ్లోంచి వస్తుందా తెర మీద నుంచి వస్తుందా ప్రాజెక్టర్ అనే మెషిన్లోంచి వస్తుందా లేకపోతే ఆ ప్రాజెక్టర్లోంచి వచ్చే ప్రకాశం నుంచి అనుభవం వస్తుందా లేకపోతే మీ తెలివి నుంచి వస్తుందా మీ తెలివి నుంచి వస్తుందండి లోకం ఎంత అజ్ఞానంలో ఉంటుందంటే ఈ అనుభవము మనకు కలిగే సినిమా అనుభవము సినిమా తెరమించు వస్తుందని కొందరు ఫిలిమ్లోంచి వస్తుందని మరికొందరు లేకపోతే బాలీవుడ్లోనో టాలీవుడ్లోనో పుట్టి అక్కడి నుంచి ఆ ఫిలిం నగర్ నుంచి వస్తుందని కొందరు అనుకుంటూ ఉంటారు ఆ సినిమా వాళ్ళు అలాగే అనుకుంటారు ఈ ప్రేక్షకులు అలాగే అనుకుంటారు దొందు వాస్తవం ఏమంటే అనుభవం అనేది మరెక్కడ రాదు మీ లోపల ఉండే తెలివి అనుభవం ప్రకాశిస్తూ మీకు ఎవరినన్నా చూస్తే ఒళ్ళు మందుకొచ్చిందనుకోండి అదో రకం అనుభవం ఈ అనుభవం ఎక్కడ ప్రకాశించింది తెలివి ఉందే ప్రకాశించింది ఎవరినైనా చూస్తే ముద్దు అనిపించిందనుకోండి ఆనందం అనిపిస్తే అనుభవం కూడా తెలివి ప్రకాశించింది తెలివి అనే ధాతువు లేనిదే ఉంటుందా పంచదార లేకుండా స్వీట్ షాప్ నీళ్ళు లేకుండా అలలు నూరగా మొదలైనవి ఉండవు బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు అదేవిధంగా తెలివి అనే మూలధాతు లేకుండా అనుభవాలేమీ ఉండవు ఇదో ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి మనిషి చాలా మూర్ఖంగా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు ఆ మాట ఏదో నేను ఏదో పెద్ద గంభీరంగా పెద్ద ఆసనం మీద కూర్చొని నేను అంటున్నానని మీరు అనుకోద్దు అలా నేను అంట శ్రీకృష్ణుడు అన్నది నాకు గుర్తొచ్చి నేను అంటున్నాను అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జవ సో ఏదో ఉంది సుకృతం దుష్కృతం అంటే ఏదో నా దత్తే పాపం నచైవ సుకృతం విభువు అది శ్లోకం నాదత్తే కస్చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేల ముహ్యంతి జవ దేవుడు మన పుణ్యాన్ని లాగేసుకోడు మన పాపాన్ని లాగేసుకోడు ఎవళ్ళ పాపాన్ని ఆయనేమీ స్వీకరించేది లేదు ఎవళ్ళ పుణ్యాన్ని స్వీకరించేది లేదు దేవుడు అంటే అక్కడ ఆత్మస్వరూపంగా ఉంటాడు మీరు చేసే ఈ దేహేంద్రియ మనస్సంఘాతం ద్వారా నిర్వర్తించబడే పుణ్యాలని ఆత్మస్వీకరించడు పాపాన్ని ఆత్మస్వీకరించడు అటువంటి ఆత్మస్వరూపుడుగా దేవుడు ఉంచాడు కానీ మరి ఎందుకండి ఈ లోకంలో జనులు నేను పుణ్యం చేశాను పాపం చేశానని గిలగిల ఉంటారు దీనికి హేతు ఏమిటి అజ్ఞానే నా ఆవృద్ధం జ్ఞానమయ్యా జ్ఞానమును అజ్ఞానం తప్పివేసింది తేన ముహ్యంతి జంతవాహ ఆ కారణంగా ప్రాణులు అలా మోహాన్ని పొందుతూ ఉంటారు అది ఆ అలాగే ఉంటుంది అజ్ఞానం యొక్క స్వరూపం అలాగే ఉంటుంది మీరు కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ కళ్ళు కాంపౌండ్ దగ్గర బయట ఆ పెరిసరీలో లోపల జనం సమృద్ధిగా ఉంటారు ఆ లోపలికి మీరు వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉండే ప్రసంగంలో అజ్ఞానం ఉంటుందా ఏముంటుంది అజ్ఞానం దానికి వ్యవస్థ ఉంటుంది మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి మార్కెట్ ప్లేస్కో లేకపోతే సినిమా హాల్కో ఎక్కడికో వెళ్ళారనుకోండి అక్కడ జనం అందరూ బయట ఉండి వెయిటింగ్లో ఉండి ఎవడేవో కబుర్లు చెప్పుకుంటూ ఆ సినిమా గురించి ప్రశంసలు చేస్తూ ఉంటారు అజ్ఞానే దాంట్లో జ్ఞానమే ఉంటుంది అలాగే ఈ టీవీ ప్రోగ్రాంలు కూడా వస్తూ ఉంటాయి ఏవేవో కొత్త కొత్త ఛానల్స్ అన్నీ పూర్వం ఈటీవీ అయిన ఒకటి ఇప్పుడు ఈటీవీలో పాతికు ఉన్నాయి దాంట్లో ఎంటర్టైన్మెంట్ బేసిక్స్ మీద చాలా ఛానల్స్ వస్తూ ఉంటాయి ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఏముంటాయంటే ఈ సెలిబ్రిటీస్ ఉంటారు వాళ్ళని పిలుస్తారు అంటే సినిమా యాక్టర్లు యాక్ట్రెసెస్ అమ్మాయిలు వీళ్ళని వాళ్ళని పిలిచి అక్కడ పెద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఏదో ప్రసంగం మొదలు పెడతారు క్యా భయ్ క్యా చల్రహా హై అంటాడు ఒకడు సబ్ చెల్లరహా హే అంటాడు ఇంకొకడు ఇలాగా అరగంట గంట అలాగే కుట్టి కబుర్లు ఏమి విషయమే ఉండదు హాయ్ హాయ్ అంటూ ఉండడం చప్పట్లు కొడుతూ ఉండడం నవ్వుతూ ఉండడం వాడిని వీడు కొనియాడడం వీడు వాడిని కొనియాడడం ఇద్దరికిద్దరూ మూర్ఖులే తొందర దొంగే ఈ ప్రోగ్రాం నడుస్తూ అక్కడ అజ్ఞానం కాబట్టి ఇంకేముంటుంది అక్కడ అలాగే మనం దాన్ని చూసి మునిసిపోతాం దాన్నే పొద్దున్నీ సాయంకాలం పొద్దు అదే చూస్తూ మనం కూర్చున్నాం మనం ఆ జ్ఞా అజ్ఞానమే నడుస్తూ ఉంటున్నాం అలాగే ఇంకో చోటికి వెళ్తే ఏదో శక్తిపాతవంతో ఏదో మొదలుపెట్టి ఏదో పాటలో పాటితో ఏదో పాట పాడా దేవుడు ఇక్కడే ఉన్నాడు నాయనా అని ఒక పాట పాడా దేవుడు నీకు కోరికలు తీర్చడం కోసం ఎదురు చూస్తున్నాడు రారా నాన్న నా దగ్గరికి రా నేను నీ కోరిక నీ తీర్చేస్తానని అంటున్నాడు నువ్వు ఎందుకు రావట్లేదురా అంటే ఓ పడవాలి ఏదో పడలే అంటే అందరూ జపట్లు కొట్టేస్తా ఉన్నాడు ఏం వ్యవస్థే ఉంది అజ్ఞానే నా జ్ఞానం నేను ముస్లిం పీజులు అంటారా వెళ్తే పెద్ద ఎత్తైన గద్దె మీద చాలా గంభీరమైనటువంటి ఆసనాల మీద కూర్చొని మడి అంటే కోస్టర్ అనమాట అంటే ఎవరు దగ్గరికి వెళ్ళడానికి వీర్లేదు చాలా విలక్షణమైనటువంటి వేషాన్ని ధరించి చాలా ఖరీదైనటువంటి విలక్షణమైన మాలలు పుంఖాను పుంఖ చాలా ఎక్కువ మాలలను ధరించి బంగారంతో ఇతరములైనటువంటి మంది మార్బలం అంతా కూడా చుట్టూ పెట్టుకుని ఉపన్యాసం చెప్తా ఓ జనులారా నేను ఆ మధ్యకాలంలో ఓసారి రాధాదేవిని దర్శించే భాగ్యం నాకు కలిగింది అప్పుడు ఏమ్మా రాధా బాగానే ఉన్నారా ఈ మధ్యన శ్రీకృష్ణుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారా లేదా అని నేను అడిగినంత కష్టపడింది ప్రజక్షేమం రాధాదేవి శ్రీకృష్ణుడితో కలిసి డ్యాన్స్ చేస్తేనే ప్రజల ఉంటుంది ఎందుకంటే ఆమె అది ఏమనాలు నాకైనా రావట్లేదు ఆ పరమాత్మ అలాగా రాధాదేవితో కలిసి చేసిన లాస్థ్యం ఏదైతే కలదో అదే ఇక్కడ ప్రపంచం కూడా పరాత్మ అంటే ఆ బాయ్య అంత మహా విద్వాంసు నేను తప్పట్లు కొడుతూ ఉంటాను అజ్ఞాన ఆవృతం విజ్ఞానం ఇంకో హడు అంటాడు నేను ఇలాగా తపస్సు చేయడానికి కూర్చుంటే ఆ కుండలని శక్తి అలాగ పైకి లేచేసి అలాగ బొడ్డు దాకా వచ్చేసి గుండెల దాకా వచ్చేసి తీ కిందలోకి నోట్లోకి వచ్చేసి అవిగా అయింది అని చెప్తూ ఉంటాను అంటే సపోర్ట్లు కొడుతూ ఉంటాం జ్ఞానం అంటే నేను ఇంత పూర్వ ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నానో చెప్తా ఇంకొక ఆయన నా దగ్గరికి వచ్చాడు వచ్చి మీరు నా వీపు చూడాలని అన్నాడు ఎందుకు వీపు చూడ నా రూమ్కి వచ్చి వీపు చూడడం ఎందుకండి అంటే అలాగా చూడాలన్నా అని నేను చూస్తానని నా అడక ముందే విప్పేసి ఆ వీపు చూపిస్తే ఆ ఇలా పొడుగ్గా ఉంటుంది కదండి వెన్నెముక ఇటు మీకు మాంసం ఉంటుంది అంటే టిష్యూస్ ఉంటాయి వెన్నెముక మధ్యలో ఇలాగా ఒక కెనాల్ కింద ఉంటుంది ఆ కెనాల్ అంతా కూడా ఒక అరిటి చెట్టు ఇలా వచ్చినట్టుగా రంగు ఇలాగ ఆకులు తొడిగినట్టుగా అలా అంతా కూడా చాలా ఆర్గినేట్ డిజైన్తోటి ఉంది ఏమిటండి ఏమిటి మీ అభిప్రాయం ఏమిటని అడిగాను ఆ డిజైన్ మోస్ట్ స్ట్రైకింగ్ డిజైన్ మీ రెడ్డి మీద పీకల దాకా పీక పైన జుట్టు వచ్చేసింది ఇంకక్కడ డిజైన్ వేయడానికి అవసరం లేదు జుట్టు వచ్చి అంటే మీ గుండె గీయించి జు డిజైన్ వేస్తే అది మళ్ళీ జుత్తు వచ్చినప్పుడు కప్పు పడిపోతుంది ఈ పీకల దాకా డిజైన్ ఏమిటండి మీ అభిప్రాయం ఏమిటండి అడిగాను కుండలిని చాలు చాలండి మాండూర్చి పాఠం వింటున్నారా మాండూర్చి పాఠం వింటూ నేను చెప్పింది తెలుసుకోవాల్సింది పోయి నన్ను కుండలిని అని చూపించి ఇంట్రెస్ట్ చేయడానికి ప్రయత్నం ధ్యానంలో ఫస్ట్ పాయింట్ ఏమిటో తెలుస్తున్నా మీరు మీరు భావన చేసేప్పుడు బాహ్యమునందు కాదు వెన్నెముక బయట కాదు లోపల నుంచి భావన చేయాలని ఉంటుంది ఇది ఇది ఎలా ఉంది ఆయన ఏమంటారంటే ఆ చర్మం అంతా కూడా కుండలని ప్రభావం చేత అలా అయిపోయిందని నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను అన్నాను మీరు ట్యాట్యూ చేయించుంటారు అమెరికాలో ట్యాట్యూస్ చాలా ఎక్కువ కాబట్టి ఇటువంటి పెట్టుకోకండి మీరు మాండూత్లా చదువుకోండి చెప్పేసి నేను మర్యాదగా పంపించాను ఎందుకని ఈ విధమైన వ్యామోహంలో ఎందుకు ఉండాలి అంటే అజ్ఞానే నామృతం జ్ఞానం ఎవేవో అనుభవాలు కొత్త కొత్త అనుభవాలు నాకు ఇది కనపడింది అది కనపడింది అంటూ ఎవో అనుభవాలు ఒక ఆయన నేను ధ్యానం చేస్తుంటే నాకు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మధ్యలో ఉన్నట్టుగా అనుభవం వచ్చిందని చెప్పారు అంటే నేను అన్నాను మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివారా ఏంటో అడిగాను అవునండి అని చెప్పారు ఆయన మనస్సులాగా అలా ప్రాజెక్ట్ చేసింది మీకు ఇది తెలిసిన అయోధ్యలో భక్తులకి విషంలో విషంస్ వస్తాయి ఏ విషంస్ వస్తాయి తెలిసిన రాముడికి చెందిన విషంస్ వస్తాయి బృందావనలో కృష్ణుడికి చెందిన విషమ్స్ వస్తాయి జరూసలంలో భక్తులకి క్రైస్తుకి చెందిన విషంస్ వస్తాయి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏమైనా అర్థమైందా అది ఏమర్థం కాలేద్ ఆల్ మెంటల్ ప్రోటెక్షన్ తప్ప మరి కాదు కాబట్టి మీరు కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త మహిమలు కొత్త కొత్త గొప్ప గొప్ప విషయాలు అతీంద్రియ విషయాలని పట్టుకుని వాటి ద్వారా పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం చేయటము అజ్ఞానమే మరి దేన్ని పట్టుకుని మీరు ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలండి అంటే చూడయా నీకు నీకే కాదు నీకు నాకు రాజుకి భేదకు తర్వాత పుణ్యాత్ముడికి పాపికి అందరికీ పురుషులకు స్త్రీలకు పెద్ద కులంలో శోకాళ్ళు పెద్ద కులం వాళ్ళకి శోకాళ్ళు తక్కువ కులం వాళ్ళకి భారతీయులకు భారతీయులు కానీ పాశ్చాత్యులకు అందరికీ మానవ మాతృలందరికీ సమానంగా వచ్చే అనుభవాలు మూడు ఉన్నాయి జాగ్రత్త అవస్థ యొక్క అనుభవం మీకు అందరికీ వస్తుంది కదా ఇప్పుడు పాఠం చదువుతున్నాం స్వప్నావస్థ యొక్క అనుభవం మీకు అందరికీ వచ్చే ఉంటుంది కొన్ని నిన్న రాత్రే స్వప్నం రాకపోవచ్చు ఎప్పుడప్పుడు స్వప్నం వస్తూనే ఉంటుంది ఏవో కళలు మీరు కంటూనే ఉంటారు తర్వాత ఒకప్పుడు కళలు కూడా చాలా గట్టిగా ఉంటాయి చాలా పవర్ఫుల్గా ఉంటాయి నిద్ర చెడ కొడతాయి ఒకప్పుడు కళలు సింపుల్గా ఉంటాయి అలా వచ్చేసి మాయమైపోతే మనం నిద్రలోనే ఉండిపోతాం నిద్ర లేచి అంత ఉండదు కానీ ఒకప్పుడు కళలు చాలా పవర్ఫుల్గా ఉండి నిద్ర తెలివి వచ్చేస్తుంది అప్పుడు లేచి కొన్ని మంచి తెలుగుగా మళ్ళీ పడుకునే ప్రయత్నం చేస్తే నిద్ర కూడా ఆ కళ ప్రభావం అలా కూడా కాబట్టి కళలు అనేవి మనకు అనుభవానికి వస్తూనే ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కాకుండా మనకి నిద్ర యొక్క అనుభవం ఒకటి కాదా ఈ నిద్ర యొక్క అనుభవము అత్యంత విలక్షణమైన అనుభవం ఆ నిద్రలో మీకు సంసారం యొక్క బరువు బాధ్యతలు ఏమీ ఉండవు మీరు పన్నెండు పదహారు గంటల సేపు సంసారపు బరువు బాధ్యతలను మోసి అలసి తొలసి నిద్రలోకి జారుకోగానే ఈ బరువు బాధ్యతలన్నీ కూడా ఏమిటో ఏం మహిమయో ఏం వింతయో విడ్డూరమో అలా చేట్ోతి అవతల పారేసినట్టుగా కూడా మటుమాయమైపోతాయి ఎప్పుడైనా గమనించారా తర్వాత మీకు బంగారం మీద వ్యామోహం ఉందనుకోండి ఆ బంగార ఆభరణాలని కొన్ని బంగారమే ఒక్కరు ఊరితే మొదలుపెట్టాయి కాబట్టి చెప్పేస్తానేమో అనుకోకండి ఆ బంగార ఆభరణాలను అలా తడువుకుంటూ చూసుకుంటూ మురిసిపోతాం అబ్బా ఏమి భాగ్యము ఈ బంగారపు ఆభరణాన్ని ఎంత గొప్పగా ధరించినామో అని మీరు అయితే చేతులకు ఉన్నటువంటి మెరిసిపోతున్నటువంటి ఆ గాజుల్ని బంగారు గాజుల్ని చూసి అవంటే చేతులకి బలం ఉండాలి కానీ గాజులు ఉంటాయి ఒకటి వాటి దూసుకులు మురిసిపోతూ ఉంటారు ఇంతట్లోకి కళ్ళు మూసుకుపోయి నిద్రపోతారు ఏమవుతుంది బంగారులో దాని మీద ఉండే ఆ వ్యామోహం ఉంటాయి ఏమవుతుంది నా కొడుకు నా కూతురు నా డబ్బు నా ఇల్లు నా వాటిలి నా భార్య నా భర్త ఇవన్నీ ఏమవుతాయి ఏమీ ఉండవు అది ఎక్కడ బాధ అది ఎక్కడ విచిత్రమో అదే విచిత్రమో ఏమీ కానీ మీరు మీరు ఉంటారు అన్నీ లుప్తమైన మీరుంటారు మీ యొక్క వ్యక్తిత్వం కూడా లుప్తమైపోతుంది కానీ మీరు మాత్రం ఉంటారు దీన్ని బట్టి ఇల్లు వాకిలి మొగలైనవి ఎలా అయితే ఆగంతుకములో అంటే మీ స్వరూపంలో లేకుండా పైనుంచి వచ్చినవి అవి ఉన్నాయో అదేవిధంగా మీ వ్యక్తిత్వం కూడా మీ పర్సనాలిటీ కూడా ఆగంతుకే అని చాలా స్పష్టంగా తెలుస్తుంది నిద్రావస్థని మీరు పట్టుకుంటే దాన్ని తెలుసుకోగలిగితే మీరు సంసార బంధం నుంచి ఇప్పుడు ఎవరినైనా పిలిచి మీ స్వరూపము చెప్పారనుకోండి వాడిని నమ్మడు ఎందుకంటే సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నవాడిని పట్టుకుని మీ స్వరూపం ఆనందము అంటే ఎలా నమ్ముతాడు కానీ అదే యథాం ఎందుకంటే మీరు నిద్ర మీకు సంస సంసారంలో అనేక వస్తువుల యొక్క వస్తువులను పోగేసి కూర్చుంటే మనకు ఆనందం కలుగుతుందనే ఒక వెరి భ్రమలో పడి మనం ఎవేవో వస్తువులను దాచిపెడుతూ ఉంటాం పోగేస్తూ ఉంటాం కూడా పోగొట్టుకుని నిద్రలో ఏమీ లేని వాళ్ళగా మిగిలిపోతాం ఆఖరికి దేహము కూడా లేకుండగా మిగిలిపోతాం అయినా చెప్ప వీలు లేని ఒకనొక ఆనంద అనుభవం మనకి నిద్రలో కలుగుతుంది ఇప్పుడు మీకు మంచి శక్తి కలిగిందనుకోండి బూస్ట్ తాగితే శక్తి వస్తుంది అంటే ఏమో బూస్ట్ తాగితే ఈ వేళ బూస్ట్ తాగితే శక్తి ఎప్పుడు వస్తుందో రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో చెప్పడం కష్టం కానీ ఒక్క అరగంట సేపు అలా కొనిగిపాట్లు పడితే మీకు శక్తి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది శక్తి మధ్యాహ్నం ఒక అరగంట సేపు నిద్రని పవర్ న్యాప్ అంటారు క్యాట్ న్యాప్ అని ఒక దృష్టితో అంటారు పిల్లి ఎలా అయితే కునికిబాట్లు పడుతుందో మనం అలా కునికిబాట్లు పడ్డామన్న దృష్టాంతంతో క్యాష్ న్యాప్ అన్నారు దానికే పవర్ న్యాప్ అని పేరు అంటే ఆ ఒక్క ఇరవై నిమిషాలు అరగంట కూడా అక్కర్లేదండి ఇరవై నిమిషాలు సాధారణంగా భోజనం అయిన వెంటనే ఒక్క అరగంట విచ్రాన్ని తీసుకోవడం నాకు అలవాటు మొన్న ఎక్కడో భోజనం చేసి కారులో ఇంటికి వెళ్ళేప్పటికి ఫ్రెష్గా ఉన్నాను ఏమిట్రా భోజనం చేసి ఇంటికి వచ్చే ఫ్రెష్గా అలిసిపోయి ఉండాల్సింది ఫ్రెష్గా ఉన్నాను ఏమిటి రార్తు చేసుకుంటే కారులో ఒక్క పది నిమిషాలు పులిబాట్లు పడ్డాన ఎంత శక్తి ఉన్నది ఆ నిద్రకి నిద్ర మీలో ఒక అద్భుతమైన శక్తిని నింపుతుంది ఎక్కడి నుంచి వచ్చిందాన్ని ఆ శక్తి ఒక ఫ్రెష్నెస్ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆనందానుభవం కలిగింది ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం బంగారం లేదు వజ్రాలు లేవు వైడూర్యాలు లేవు ఆస్తులు లేవు పాస్తులు లేవు అవి ఏమీ లేకున్నా ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిద్ర అనే అనుభవం ఉన్నది చూసారా ఇది నిద్ర యొక్క తత్వము తెలిసిన వాడు మహాయోగి యగురు అన్నాడు వేమన ఏదో వజ్రంలో రామస్వామి గారు ఉంటే ఆయన చెప్పేస్తారు ఆ విశ్వదాభిరామ వినురవేమ నిద్ర తెలిసిన వాడే నిజమైన యోగిరా విశ్వదాభిరామ వినురవేమ బ్రహ్మ ఉన్నాడు నిద్రలో ఉంటున్నాడు వేమన మహా మహాశయుడు నిద్ర మూడు అనుభవాలు జాగ్రత్త స్వప్న సుశిప్త ఈ మూడు అనుభవాల ద్వారానే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఈ మూడు అనుభవాలు ఏమన్నా అనుభవం ఎక్కడ ప్రకాశిస్తుందనుకున్నాం తెలివిజన్లు ప్రకాశిస్తుందనుకున్నాం కాబట్టి ఈ మూడు అనుభవాలని మీరు మిగతా అనుభవాలని పట్టించుకున్న తర్వాత మీకు ఏ అనుభవం కలిగినా అది జాగ్రత్తలోనైనా కలగాలి స్వప్నంలోనైనా కలగాలి ఒక ఆయన నాకు అయ్యప్ప కనబడతాడన్నాడు ఎప్పుడు కనపడ్డాడండి జాగ్రత్తలో కనపడ్డా స్వప్నంలో కనపడ్డా స్వప్నంలో కనబడ్డాడండి ఇక్కడ చాలా తెలివి మీరు ఉన్నారు జరుగు జాగ్రత్తలో కనపడ్డాడంటే ఎక్కడ కనపడ్డాడంటే అభిరుషు దీని కనబడ్డాడంటే అదేవిధంగా అభిరుషుల దగ్గర చాలా మంది ఉన్నారు ఎక్కడైనా ఎవిడెన్స్ తీసుకురాగలరా ఫోటో ఏమైనా తీశారా ఓ సెల్ఫీ అయినా తీశారా లేదా అది అవకాశం ఉన్నది స్వప్నంలో కనపడ్డాడంటే ఇంకేం మాట్లాడతారు నువ్వు గుండెలు తీసిన బొంతురానైనా నువ్వు దండం పెట్ట వదలిపోవాలి తప్ప స్వప్నంలో కనపడింది చెప్పి కనపడి కన కనపడంతో ఆగిపోలేదు కనపడి నాకు నీవు రాత్రి దేవాలయం కట్టించు అని పురమాయించా అని పురమాయించాడు రాతి దేవాలయం కట్టించు అంటే రాతి దేవాలయం అంటే ఈ మధ్యన సిమెంట్తో కడుతున్నారు దేవాలయాలు ఏమో రాతి దేవాలయాలు సిమెంట్తోనే కడతారు కదా ఇటకలు సిమెంటు స్టీలు అలాగే వద్దు రాతితో కట్టమని ప్రమాయించా ఎందుకని వాట్ డిఫరెన్స్ ఇట్ నైట్ కంటే స్టీలే బెటర్ ఏమో అయ్యప్ప అంత అంత ప్రాచీన పద్ధతిలో ఉండడమే కొంచెం కవిత నవీనంగా ఉండొచ్చు కదా తర్వాత ఆయనకి ఇప్పుడేం దేవాలయాలు తక్కువయ్యాయా ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వాటితో సంతోషపడొచ్చు కదా ఇతరగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు రాత్రి దేవాలయం కట్టించమని మళ్ళీ కోరడం మహారాజు కూలి గురిచిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ప్రసాదం కట్టించమని కోరితే అంత అధ్వానంగా ఉంటున్నావు అంతకంటే ఎక్కువ అధ్వానంగా లేనిది అందుకోసం ఆయన ఏం చేశాడు సంధాలు మొదలుపెట్టాడు రాజ దేవాలయం కట్టింది దేవాలయం నేను సామాన్యుడు కాదు ఇది స్వప్నం ఈ స్వప్నము ఆ స్వప్నంలో సత్యతత్వం ఏమిటి ఆ స్వప్నంలో అయ్యప్ప కనబడ్డాడు అది సత్యం రాజ దేవాలయం కట్టమన్నాడు అది సత్యం అని వీళ్ళు అనుకుంటారు తప్ప ఆ స్వప్నావస్థని ప్రకాశింపజేసిన జ్యోతి దాని గురించి ఆలోచిస్తారా ఆలోచించి ఎందుకంటే జాగ్రత్త సత్వ సుశుక్తుల్ని మూడింటినీ పట్టుకుంటే మీకు సంసార బంధం నుంచి విముక్తి వచ్చేస్తుంది మీకు ఆత్మస్వరూపం తెలిసిపోయి మీరు మోక్షాన్ని పొందుతారు జీవన్ముక్తిని పొందుతారు చెప్పడానికి వినడానికి కూడా విడ్డూరంగా లేదు ఏదో అతిశయోక్తి చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అదే సత్యం కానీ మీరు విస్తారంగా ఆ తత్వాన్ని విమర్శ చేసుకోవాలి లోతుగా పరిశీలించుకోవాలి ఆ పని ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాము రేషనల్ మహతా తర్కైన పెద్ద విచారం చేయాలి లోతైన విచారం చేయాలి మోక్షంగా ఉండకూడదు బాగా లోతుగా పరిశీలిస్తూ ఉండాలి మీ అనుభవాలనే మీరు పరిశీలించాలి మీ జాగ్రత్త వ్యవస్థని మీ స్వప్నాన్ని మీ సుసూక్తిని మీరు లోతుగా పరిశీలించండి విస్తారంగా పరిశీలించండి దాని వలన మీకు ఆ జ్యోతి ఆత్మజ్యోతి మీకు అనుభవానికి వస్తుంది ఆ పని మనం చేయాల్సి ఉంది ఆత్మజ్యోతి యొక్క అనుభవం కలిగితే ఏమవుతుందండి అభయం ప్రాపయతవ్యం మీకు అభయము లభి మీకు అభయం లభించేట్లా చేసే ఒకే ఉపాయము ప్రాపయతవ్యం అంటే నిత్యంత అంటే అభయము పొందునట్లు చేయబడవలేము లేదా అభయమును పొందింపజేయవలేను కాబట్టి శృతి మన చేత అభయమును పొందింపజేయాలి అంటే మనము అభయమును పొందిట్లా శృతి చేయాలి ఆ పని చేయటం కోసం ఈ జ్యోతిర్ బ్రాహ్మణం మొదలైంది అభయం అభయము చూడండి భయములో అనేక రకాలు ఉన్నాయి మీరు గమనించాల్సి భయం భయం అంటే ఏదో పురుకో పుట్టో కనపడితే భయం వేస్తుంది అదో రకం భయం అది అంత భ దాన్ని భయం అనడానికి కూడా వీళ్ళే దాన్ని తిరిగితే అట్లానే అనాలి ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఏదైనా పురుగు కనపడితే భయపడ్డావు వెళ్ళి పట్టుకుంటాడు అది కరుస్తుంది అప్పుడు అప్పుడు చెంబుకొని కేకబెట్టే మరి చూడదు భయపడకపోవడం వల్ల ఎంత హాని కలిగిందో చూడండి అదే మనం ఏం చేస్తాం ఏ సాలీదో లేకపోతే ఈ తేలు ఇలాంటి పురుగు ఏదైనా కనపడితే దూరంగా ఉంటాం ఎందుకంటే ఈ పురుగుల్లో కూడా విషం ఉంటుంది అది కలిగేయంటే ఆ విషంతో మనం కష్టపడాల్సి ఉంటుంది మనకు తెలుసు ఆ సంగతి కాబట్టి దూరంగా ఉంటాం అది భయం అంటే దాన్ని దాన్ని తెలివితేటలు అంటారు భయం దూరంగా జరిగారనుకోండి ఇద్దరిని భయం అంటారా తెలివితేటలు అంటారు తెలివితే అట్లా రాదు జనులు దాన్ని భయం అంటారు అది భయం కాదు అది ఇన్స్టింక్టివ్గా మీరు దూరంగా జరుగుతారు అది భయం కాదండి అది తెలుగుదేశం ఏమన్నాయి ఆ భయం అంటే ఎలా ఉంటుందంటే అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అంటే మీకు మానసికంగా మీరున్న డబ్బు చాలదేమో అనుకుంటారు ఉన్న డబ్బు చాలదేనా ఎవడనుకుంటాడో తెలుసిన యాభై రూపాయలు ఉన్నవాడు అనుకోడు ఐదు కోట్లు ఉన్నవాడు అనుకుంటాడు యాభై రూపాయలు వాడు అనబోతూ అది ఖర్చు అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ చోటు చూసి ఎలా సంపాదిస్తున్నా యాభై రూపాయలను చూసుకుంటాను ఈ ఐదు కోట్లు ఉన్నవాడికే బెండ ఒక ఆయనకి యాభై వేల కోట్ల రూపాయలు ఆస్తికి తెల్లదాయ్య కానీ ఆస్తిలో కొంత షేర్స్ మార్కెట్లో ఉంటుంది కదా షేర్ ప్రైసెస్ డౌన్ అయ్యి యాభై వేల కోట్ల ఆస్తికి తెల్లారేపటికి నలభై ఎనిమిది వేల కోట్లు అయింది అంటే రెండు వేల కోట్ల ఆస్తి నష్టపోయాడు ఆయన రాత్రి నిద్రపోతుండగా రెండు వేల కోట్ల ఆస్తి నష్టపోయాడు మార్కెట్లో అలాగే ఉంటాయి అయ్యో ఎంత బ్యాడ్ లెక్కండి రెండు వేల కోట్ల ఆస్తి నష్టపోయాం ఇలాగే నష్టపోతూ ఉన్నట్లయితే ఈ నష్టం వల్ల మనం తట్టుకోలేకపోతాం అని ఆయన వైస్ ప్రెసిడెంట్ రిచువల్స్ అని ఒక ఆయన ఉంటాడు ఆయన్ని పిలిపించి మళ్ళీ అర్జెంటుగా ఈ ఫర్దర్ లాస్ లేకుండా ఉండడం కోసం ఏదైనా కుబేరయాగము చేయించండి అని పురమాయించారు అప్పుడు ఏముంది పురోహితులు రెడీగా ఉంటారు ఏదైనా యాగం చేయమని నన్ను చేయమని ఎవడైనా అడగడమే తడవుగా యాగాన్ని అనుష్ఠిస్తారు ఎంత ఇన్సెక్యూరిటీలో ఉన్నాడో చూసారా ఇన్సెక్యూరిటీ ఎంత లోతుగా ఉన్నదో దాన్నే భయం అంటారు ఇన్సెక్యూరిటీ భవిష్యత్తుకి భయం నేను క్లాసులో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఈవేళ ఒక ఆయన నాతోటి ఒక సాధువు సన్యాసి నాతోటి అన్నాడు ఏటో నుండి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం వేస్తోందండి అన్నాడు అంటే నేనన్నాను నువ్వు నేను సన్యాసులు అన్నీ విడిగిపోతామని అనుకుంటూ ఉంటాము మనం ఎలా అనుకున్నాం అనుకోపోయినా ఊళ్ళో వాళ్ళు అయితే గట్టిగా అలాగే అనుకుంటున్నారు మనం సన్యాసులము మనకేమో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది భయం వాస్తవమే కానీ మన పూర్వులు అంటే మన తల్లిదండ్రులే వాళ్ళకి బహు సంతానం ఉండేది ఆరు ఏడు అలా ఉండేవారు సంతానం ఈ సంతానంలో కొందరు అభివృద్ధిలో ఉండేవారు కొందరు బాగా నిత్యావస్థలో దిగజారిపోయిన అవస్థలో ఉన్నారు అలాగా ఓ పిల్లాడు పైకొచ్చాడు ఇంకో పిల్లాడు మూర్ఖుడై ఉన్నాడు ఓ పిల్ల మంచి బంగారలాగా కాపురం చేసుకుంటూ పెళ్లి చేస్తుంది ఇంకో పిల్ల అభాగ్యంగా పడి ఉన్నది ఇలాగ అన్ని పరిస్థితులు వాళ్ళకి ఉండేవి మందు మాకు సరిగ్గా ఉండేది కాదు పల్లెటూళ్ళో పడి ఉండేవాడు రోగం వస్తే మందు ఇచ్చేవాడు కూడా ఉండేవాడు కాదు ఏదో అగ్నితుండి మాత్రం వేసుకొని ఆయన వచ్చేవాడు అగ్నితుండి మాత్రలు కావాలా ఇప్పుడు అక్కర్లే జరిపించినా రేపు జ్వరం వస్తే వేసుకోవాలనిపిస్తుంది ఇవ్వండి ఒక పది మాత్రం లేవండి పంతులు కాదు అని ఆయనకు అర్ధ రూపాయి ఇచ్చి ఆ పది అగ్నితుండి మాత్రలు చిన్న డబ్బీలో లోపం వస్తే అగ్నితుండి మాత్రం వేసుకోడు అగ్నితుండి మాత్రాన్ని విన్నారా ఎప్పుడైనా వినండి మొదటిసారి అది మందు ఆయన పాపం అగ్నితుండి మాత్రలు వేసుకుని ఊళ్ళోనే తిరిగివాడు ఆ బ్రాహ్మణుడు ఎవరో వాళ్ళు కష్టమనసులు దొరక్కపోతారా చిన్న చిన్న మాత్రలు దాంట్లో ఏముందో ఆయనకి తెలియదు తినేవాడికి తెలియదు భగవంతుడికే తెలియాలి తగ్గిన వాడికి తగ్గినట్టు లేనివాడికి లేనట్టు అలాగ బతికేస్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా మా జీవితం భవిష్యత్తులో ఎలా నడుస్తుందో అని భయపడిన దాఖలాలు లేవు ఏదో ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ప్రసాదంగా స్వీకరించి బతికేశారు వాళ్ళకి లేదయా భయం మనం సన్యాసులం అన్నీ విడిచిపెట్టేవాడిని లోకాన్ని నంప చూస్తున్నాము మనకి భయం వచ్చి పడింది శరణాగతి చేయటం చేత కాకపోతే ఇలాగే ఉంటుంది జీవితము అని నేను సలహా చెప్పాను అంటే మనుషులు సైకలాజికల్ ఫీర్లో ఉంటారు ఇన్సెక్యూరిటీ ఒకప్పుడు ఏదో బెంగగా ఉంటుంది ఏమిటి బెంగకి హేతు ఏమిటి అంటే చెప్పలేకపోతారు అలా కూడా ఉంటుంది ఒకప్పుడు ఉన్న డబ్బు చాలదేమైన బెంగ అంటే తెలుస్తూ ఉంటుంది కానీ ఒకప్పుడు హేతువు తెలియని బెంగ ఏదో బెంగగా ఉందండి ఏమిటయా కడుపు నుండి భోజనం చేసేవాడు బెంగ ఎందుకు అంటే ఏమో తెలియట్లేదండి ఏదో బెంగగా ఉంది అని అంటాడు మనస్సులో ఉంది గాబరాగా ఉందంటాడు గాబరా అనే మాట అది ఫిజికల్ కావచ్చు ఫిజియలాజికల్ కావచ్చు సైకలాజికల్ కావచ్చు లేక కుడ్ బి బోత్ అటువంటప్పుడు అటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి మందులు కూడా లోకంలో ఉన్నాయి ఆ గాబరా తగ్గించటం కోసం డాక్టర్ గారు ఏదైనా మందిస్తే అవసరమైతే వేసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనము ఆ భయము భయం యొక్క అనేక రూపములు అన్నీ ఒకలాగా ఉండవు ఏదో పెదవులు వచ్చిందని భయంలాగండి భయం కాదు భయం యొక్క అనేక రూపములు మన జీవితాలని శాసిస్తూ ఉంటాయి ఈ భయం నుంచి బయటపడే ఉపాయం ఉన్నదా ఉంది అది కాబట్టి భయము నుండి విముక్తియే మోక్షము అటువంటి మోక్షమును వీడికి ఆ ఆత్మజ్యోతిని పరిచయం చేయడం ద్వారా ఆ భయం నుండి విముక్తిని కలిగించవలసిన అవసరం ఉన్నది ఆత్మజ్యోతిని మీరు ఎలా పరిచయం చేస్తారు అంటే జాగ్రత్త స్వప్న సుసూప్తులను మూడింటిని ఆవరించి ఉన్నది ఆత్మజ్యోతియే దాన్ని పరిచయం చేయటానికి కాబట్టి ఈ ఆకాశాన్ని పరిచయం చేయాలంటే బెడ్రూమ్లో పరిచయం చేయాలా హాల్లో పరిచయం చేయాలా రోడ్డు మీదకి వెళ్ళి పరిచయం చేయాలా అంటే మూడు చోట్ల పరిచయం చేయొచ్చు వ్యాపించి ఉన్నది ఏ కాబట్టి ఈ అవస్థాత్రయమును మూడు అవస్థలను లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది నేను బిల్డప్ అన్నాను చూసారా మీరు దేవుణ్ణి తెలుసుకోదలుచుకుంటే ఆ బిల్డప్లో నేను చెప్పిన వాళ్ళన్ని ఉపాయములు కావు అదంతా కూడా అజ్ఞానంలో పడిపోతుంది మీరు దేవుణ్ణి తెలుసుకోదలుచుకుంటే మూడు అవస్థలను వెలిగించేటువంటి ఆ వెలుగు గురించి మీరు తెలుసుకోండి దేవుడు వెలుగు రూపంగా ఉంటాడు అంతేగాని మధ్యామాంసమయుడుగా ఉండడు వెలుగు రూపంగా ఉంటాడు ఆ వెలుగు ఎక్కడ ఉన్నది ఆ వెలుగు అక్కడెక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉందని కాదయా ఆ వెలుగు నీ జీవితంలో మూడు అవస్థలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది నీ జాగ్రత్త అవస్థ చూసుకో అది వెలుగుతో నిండి ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు స్వప్నావస్థ చూసుకో అది వెలుగుతో నిండి ఉన్నది ఒక రకంగా సుసృప్తి కూడా ఒక చిన్నపాటి వెలుగుతో నిండి ఉన్నది ఈ మూడు వేరువేరు వెలుగులా ఒకే వెలుగు ఒకే వెలుగు ఆ వెలుగు ఏమిటి అేదా దేవుడు అంటే అదే పరమాత్మ అంటే అదే నీ అని ఆ వెలుగును పరిచయం చేస్తే భయం పోతుంది భయం చీకటిని అజ్ఞానం అనే చీకటి నుంచి వచ్చిన భయము ఆ వెలుగు యొక్క పరిచయంతో అవతలికి పోతుంది అందుకోసం ఆ భయాన్ని కలిగించటం కోసం ఆత్మస్వరూపాన్ని పరిచయం చేయటం కోసం ఈ మూడు అవస్థలని లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది సద్భావస్థ ఆత్మనతిపత్తి ఆశంకా నిరాకరణ ద్వారేణ కర్తవ్యహానే పదం తెచ్చుకోవాలి ఒకడు అన్నాడు ఆత్మ లేదండి అన్నాడు ఆత్మ లేదు అని ఒకడు అన్నాడు వీడు ఎంతటి బుద్ధిమంతుడంటే ఒకడు అన్నాడు నా నోట్లో నాలుక లేదండో మీకు తెలుసు నా అన్నాడు ఇది ఎలా ఉందంటే నేను నాకు ఎప్పటికీ ఇవే గుర్తు వస్తూ ఉంటాయి గుర్తు చెప్పినవే గుర్తు కొత్త కొత్తగా ఎక్కడి నుంచి వస్తే రోజును కమిటీ చెప్పినేవ చేయాలి ఒక ఆయలడు నాకు నారద మహర్షితో పరిచయం కలిగిందండి అప్పుడు నారద మహర్షిని వారిని కలిసి వారిని తోటి చేసి కొంత ప్రసంగం చేసేటువంటి భాగ్యం కలిగింది ఏం చెప్పాడు ఒక గుండెలు తీసిన బంతంటే నివ్వేలా నాయన అని నేను అనుకున్నా అలా చెప్పేస్తున్నది యాభై మంది వంద మంది కూర్చుని ఉన్నారు వాళ్ళు తప్పకుండా కాబట్టి ఉన్నదాన్ని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటే లేనిది మొగసాలకెక్కి లేనిదాన్ని గట్టిగా చెప్పడానికి స్థాయికి సిద్ధపడుతున్నారు జనం సో ఎనీవే సో ఆ విధంగా ఎనీవే ఒకడు అన్నాడు ఆత్మ లేదండి అన్నాడు వీళ్ళు ఎలా అయితే ఇలాంటి ప్రకటనలు చేసేస్తూ ఉంటారో అలాగే అంటే చాలా నిధి అంటే హేతురహితమైన హేతు విరుద్ధమైన ప్రకటనలు చేసుకుంటూ పోవడం హేతు విరుద్ధమైన ప్రకటనలు చేసేయడం లోకంలో చాలా అజ్ఞానం యొక్క ప్రవాహం పోతూ ఉంటుంది నేను ఇందాక చూశాను ఏమండి అయూతం అంటే ఏమిటండి అని అడిగాడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయూతం అంటే ఏమిటండి అని అడిగాడు ఈయన ఎదురకుండా కూర్చున్నాయని తెలుసున్నాయ ఆయన సమాధానం చెప్పచ్చు కదా అదే స్థానంలో నేను కూర్చుంటే పదివేలు అని చెప్పుండి ఇవన్నీ అంటే ఏమిటి శతం అంటే ఏమిటండి పదివేలు ఆయన అడిగిందది ఈయన చెప్పాడు ఈయన పావుగంట చెప్పాడండి దానికి ఆ విన్నవాడు బాస్ నేను ఎంత మహావిద్వాంసులను వాడన్నాడు అప్పుడు కనుక నేను అక్కడే ఉంటే ఆ విన్నవాడిని ఎరా ఇంటికే అయుతం అంటే ఏమిటో నీకు తెలిసిందా అని అడిగి ఉండేవాడిని అడిగితే వాడు ఏమి చెప్పలేకపోయింది వాడు ఎందుకంటే ఈయన అయుతం అనగా పది లేదు సమాధానం చెప్పలేదు ఇదేమో పది నిమిషాలు చెప్పాడు కదా వేదంలో చాలా సంఖ్యలు ఉన్నాయండి అన్నాడు వేదంలో ఉన్నా సంఖ్యలు ఇంకెక్కడా లేవా సంఖ్యలు ఏకాచ శత ఏకాచ దశ శతంచ సహస్రంచ అయూతంచ ఆయన అదంతా ఎక్కడ అడుగుతున్నాడు ఆయన అయూత బుద్ధి ఏమిటో అడిగాడండి సహస్రం చాయుతంచుతూ సముద్రశ్చాంత పరాార్థశ్చ ఇప్పుడు నా పాండిత్యం అంతా నేను చూపించినట్లయింది కదా దట్ ఈ అదే అడిగిన ప్రశ్నకి సింపుల్గా సమాధానం చెప్పేస్తే సరిపడుతుంది అంటే లోకము ఇలా ఉంటుంది అనేక సందర్భరహితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు అంత సందర్భరహితంగా మాట్లాడరు వీళ్ళు వీళ్ళు పాపం ఫిలాసఫర్ వీళ్ళు ఒక తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప తప్పు చెప్పిన సందర్భంలో కూడా ఈ సాంఖ్యులు వైశేషికులు వీళ్ళు వాళ్ళు చెప్పింది మనకు అంగీకారం వాళ్ళు ఈ బ్లఫ్ మాస్టర్స్ కాదు వాళ్ళు పాపం ఒక తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసి సరిదిద్దే ప్రయత్నాన్ని భాష్యకారులు చేస్తున్నారు తప్ప ఈ బ్లస్ మాస్టర్స్ని వీళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు వాళ్ళని ఎలా సరిదిద్దుతారు వాళ్ళు మొగసాలకెక్కి బ్లస్ చేసేస్తుంటే వాళ్ళని ఎవరు సరిదిద్దగలరు అస్టు నేను కొంచెం డైవర్ట్ అయ్యాను సో ఆత్మనహా విప్రతిపత్తి విరుద్ధ ప్రతిపత్తి విప్రతిపత్తి అంటే వాడంటాడు ఆత్మ అనేది లేదు అని ఒకడన్నాడు నా నోట్లో నాలుక లేదు అన్నట్టుగా ఇంకొకడన్నాడు ఆత్మ కర్తాభోక్త అని మరొకడు అన్నాడు అది విరుద్ధ ప్రతిపత్తి ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు ఆత్మ లేదనే అభిప్రాయం తప్పు ఆత్మ ఉందండి కానీ అది స్వర్గానికి పోతుంది మళ్ళీ వస్తుంది నరకానికి పోతుంది మళ్ళీ వస్తుంది అంటూ ఏవేవో కథలో చెప్తో ఆత్మ పునర్జన్మ ఉంటుంది ఆత్మకి పునర్జన్మ ఉండదు పునర్జన్మ సిద్ధాంతం వేరే ఆ సందర్భం వేరే ఆత్మకి పునర్జన్మం ఉండదు జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అసలు చెప్పాడు మన్హాటన్ టైమ్స్ స్క్వేర్లో టైమ్స్ స్క్వేర్లో రెండు కుక్కలు పడుకుని ఫుట్పాత్ మీద మాట్లాడుకుంటున్నాయి ఇటు అటు అటు ఇటు జనం లెఫ్ట్ అండ్ రైట్ ఈస్ట్ అండ్ వెస్ట్ మహావేగంగా తిరిగిస్తూ ఉన్నారు అది మన టైమ్స్ స్క్వేర్ అంటే అలాగే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ దీపాలం కారాలు ఎలా పడితే అవి జనం చాలా హడావిడిగా పరుగుతో తిరిగిస్తూ ఉన్నారు మహాజనం ఈ రెండు కుక్కలు మాట్లాడుకుంటున్నాయి ఒక కుక్క రెండో కుక్కతోటి అంటుంది పునర్జన్మ సిద్ధాంతం గురించి ఎప్పుడైనా విన్నావా అని అడిగింది అంటే రెండో కుక్క అంటుంది ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళు కంపనం పుడుతుంది అని చెప్పింది ఐ గెట్ క్రీపీ ఫీలింగ్ ఒళ్ళు కంపనం పుడుతుంది అని రెండో కుక్క అండి అంటే అదే అది ఈ మొదటి కుక్క అడిగింది చూడు లెఫ్ట్ టు రైట్ పరి పాట వీళ్ళు సాధించేది ఏమీ లేదు ఎలా తిరిగేస్తున్నారో చూడు నేను పునర్జన్మయం దేవుడు కూడా మానవుణ్ణి ఇలాగే తిరగాల్సి వస్తుందేమో అనే కారణం నాకు చాలా భయంగా కంపరం పుడుతోంది అని చెప్తుంది ఆ కుక్క ఇది ఇది జిడు విసుమూర్తి గారు చెప్పారు ఈ కథ సో ఒకడు అంటాడు ఆత్మకి పునర్జన్మ అంటాడు మరో విరుద్ధంగా చెప్తాడు ఆత్మకర్త భోక్త అంటాడు మరొకటి దేహమే ఆత్మ అంటాడు తర్వాత ఏమంటే ఆత్మ బ్రహ్మేనంటారా ఈ డౌట్ వచ్చింది కొంతమంది ఇప్పుడు ఈ ద్వైతాద్వైతవాదులు ఉన్నారు వాళ్ళు ఎలా మొదలుపెట్టారు అద్వైతము ఆత్మయే బ్రహ్మ అదే అద్వైతం అంటాయి జీవేశ్వర అభేదమే అద్వైతం కాబట్టి ఆత్మయే బ్రహ్మ అని చెప్పారు ఏమంటే ఆత్మే మరి శ్రీకృష్ణుడు రాధ రాసలీల భక్తులు భక్తి ఇవన్నీ ఏమైపోతాయి